్రహ్మణా బ్రహ్మణనుీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృత శనం చైనరం సరస్వతీయ వీ హ్ టుర్స్ అర్జున ఉచ వంద విల్ సే దట్ అర్జున ఉచ సనయోరుభయమ్యే కథం స్థాపే చ్యుత నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాకైర్మ సహ్యం అస్మిసముద్యే సోర్జున ఉచ అర్జునుడు ఇట్లు పలికెను సేనయో ఉభయోర్మధ్యే రథం స్థాప్యుత అచ్యుత అంటే హే శ్రీకృష్ణ మే రథం మే ఒక రకమైన అహంకారాన్ని సూచిస్తుంది సో మన రథాన్ని అనకుండగా సో ఆ రకంగా శ్రీకృష్ణునితో దానవసరం మన రథ ఆవయోహరథం అనొచ్చు ఎంగితే రథం అంటే సరిపోతుంది థం అని అది అంత పెద్ద మర్యాదగా మాట్లాడే పద్ధతి కాదు తర్వాత నేను ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను స్థాపయ లోటు మధ్యమృషవచ్చు ఇట్ సౌండ్స్ లైక్ ఎ కమాండ్ సో ఆ విధంగా శ్రీకృష్ణుణ్ణి కమాండ్ చేయటం అన్నది న్యాయం కాదు సో బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ ఇట్ సాధారణంగా మనిషి ఎప్పుడైతే కష్టాల్లో పడబోయే ముందు ఇటువంటి ప్రవృత్తి వస్తుంది అహంకారము ఎక్కడ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే కష్టాలు సమీపంలోనే ఉన్నాయని సూచిస్తూ ఉంటుంది ఎనీవే సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం ఎందుకు రథం ఎందుకు ఉభయ సేనల మధ్యలో ఎందుకు నిలబెట్టాలి సందర్భమేం కాదు యుద్ధం ఆరంభమైన యుద్ధానికి తగ్గట్లుగా రథాన్ని నడపాలి కానీ ఇంకా ఆరంభం కాలేదు నోమాన్స్ ల్యాండ్లో తీసుకొచ్చి ఈ ఒక్క రథాన్ని పెట్టడం అది సందర్భంగా లేదు కదా అంటే దానికోసమని కొంత జస్టిఫికేషన్ అనమాట ఈ కారణంగా నేను ఇలా చెప్తున్నాను సో ప్లీజ్ డూ దిస్ అనే ఒక కమెంట్ దానికి జస్టిఫికేషన్ ఏమిటంటే యావత్ ఏతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ యోద్ధు కామాన్ యుద్ధము చేయాలనే కోరిక కలవారై వచ్చి నిలబడినారు అవస్థిత ఎవరు దుర్యోధను యొక్క సైన్యంలో వాళ్ళు తన సైన్యంలో ఉన్నవాళ్ళు తనకి ఎలాగూ తెలుస్తారు కానీ దుర్యోధనుని సైన్యంలో ఎవళ్ళెవళ్ళు వచ్చారు ఎంత సైన్యం ఉంది అనేది అర్జునునికి వివరంగా తెలిసేటువంటి అవకాశం లేదు సో ఏదో కొంత ఏదో కొంత ఐడియా ఉండొచ్చు బట్ యాక్చువల్గా యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళని చూచి ఓహో కళాన వాళ్ళు యుద్ధంలో యుద్ధరంగంలో వచ్చారు అనే సంగతిని నేను చూద్దామను యొద్ కామాన్ అవస్థితాన్ ఏతాన్ యావత్ నిరీక్షే అహం నేను యుద్ధము చేయబోరి వచ్చి నిలబడి ఉన్న ఈ వీరులను అంటే దుర్యోధన సైన్యంలో ఉండే వీరులను నేను చూస్తాను చూడ్డానికి వీలు కల్పించే విధంగా ఈ రథాన్ని తీసుకువెళ్ళి రెండు సేనల మధ్యలో నిలబెట్టవలసినది అని కోరతాడు చూసినట్లయితే ఏమిటి లాభం ఏమిటంటే కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే రణసముద్యమము ఈ యుద్ధము యొక్క పెద్ద కార్యక్రమం ఇది సముద్యమము అంటే మేజర్ మేజర్ ప్రోగ్రామ్ చాలా పెద్ద కార్యక్రమం సామాన్యమైన ఉద్యమం కాదు సముద్యమము సో ఈ విస్తృతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమంలో నాకు ఆపోజిట్గా నిలబడి ఉన్నవాళ్ళు ఎవరు నేను ఎవళ్ళ వాళ్ళతో యుద్ధం చేయాల్సి ఉంటుంది కై మయా సహ యోద్ధవ్యం మయా కై సహ యోద్ధవ్యం నాచేత ఎవరితోటి యుద్ధము చేయబడవలేను సంస్కృతిలో ప్యాసివ్ వాయిస్ యూస్ చేస్తాను నేను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని నేను తెలుసుకుంటాను కాబట్టి ఈ రథాన్ని సరైనటువంటి స్థానంలో రెండు సేనల మధ్యలో ఏ శ్రీకృష్ణ నిలుపుము తర్వాత శ్లోకం యోత్స్యమానానవే క్షేహం य एते सगता धारतराष्ट्र दुर्बुद प्रियव श्लोका प्राधान्य अर्जुन ओक्त हृदय में तीव्रम रागद्वेश्लोका बटी त అతను అహం యోత్స్యమానాన్ అవేక్షే నేను యుద్ధము చేయబోగు వారిని యోత్స్యమానాన్ అంటే బహువచనం భవిష్యత్ కాలం యుద్ధము చేయబోగు వారిని అవేక్షే చూస్తాను యుద్ధంలో నాతోటి ఈ మా పాండవుల సైన్యంతో తలపడవలసిన వారు ఎవరు మేము ఎవళ్ళని యుద్ధం చేసి ఓడించాల్సి ఉంటుంది వాళ్ళందరినీ చూస్తాను సరే అదే మాట యహ ఏతే అత్ర సమాగత యహ యహ కాదు ఏ ఎవరైతే అయితే వీరు అత్ర సమాగతాహ ఈ యుద్ధ వచ్చి ఉన్నారు సో దూరం నుంచి చూసినట్లయితే దుర్యోధనుడి సైన్యం కొంచెం విస్తృతమైన సైన్యంలా కనపడుతూ ఉంది ఏవో రథాలు జెండాలు అవి కనపడుతున్నాయి కాబట్టి చాలామందే వచ్చారు దుర్యోధనుడి పక్షాన అనే విషయం స్పష్టమవుతోంది ఈ వాళ్ళందరూ ఎవ్వరు వీళ్ళందరితో మేము యుద్ధం చేయాల్సింది కదా వీళ్ళు ఎవ్వళ్ళు ఐ వాంట్ టు సీ దేట్ ఫేసెస్ ఎందుకని ఎందుకంటే చూడు వీళ్ళందరూ వచ్చి దుర్యోధనుడి పక్షాన్ని నిలబడి ఉన్నవాళ్ళే వీళ్ళు తప్పనిసరిగా దుష్టులై ఉంటారు ఎందుకంటే వాళ్ళు దుష్టుని పక్షంలో చేరి మా యుద్ధానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ సంఘ వాళ్ళని ఓ పట్టుపట్టాలి ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా సంహరించాల్సినటువంటి పని నా మీద ఉన్నది ఎందుకంటే దుర్బుద్ధి అయినటువంటి దుష్టబుద్ధి అయినటువంటి భారతరాష్ట్రుడు అంటే దుర్యోధను యొక్క పక్షాన చేరి క్రియ చికీర్షవహ వీళ్ళు దుర్యోధనునికి ప్రీతిని కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు దుర్యోధనునికి పార్టీలో నిలబడి దుర్యోధనునికి సహాయం చేసి ఆయన పక్షాన పోరాడి తద్వారా దుర్యోధనుకి సంతోషపెట్టాలి ఆయనకి ప్రీతిని కలిగించాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే దుష్టబుద్ధి పక్షాన చేరి వీళ్ళు ఇంత పెద్ద ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నారు అంటే ఎంతలా కమిట్ అయిపోయి ఉన్నారో చూడండి దుష్టుని పక్షాన సో అంతలాగా కమిట్ అయిపోయి అధర్మం పక్షాన నిలబడిన వాళ్ళు ఎవరిలో వాళ్ళ మొహాలోసారి నేను చూస్తాను అని అంటున్నాను అంటే శత్రుభావము ద్వేషభావము నిండా మనస్సులో పెట్టుకుని అతను రంగంలోకి దిగుతున్నాడు అందరూ మన వాళ్ళే ఏదో ప్రారంభం తప్ప కాలి ఇలాగ యుద్ధం వచ్చింది మన డ్యూటీ మనం చేద్దామనే ధోరణిలో అతను ఆ గీత మోడల్లో అతనేమీ దిగట్లేదు ఇంకా గీత ఉపదేశం కాలేదు కదా సో అతను అంటే కాల్ ఈ విజయం నేను తప్పనిసరిగా పొంది తీరాలి ఈ శత్రువులు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి పక్షాన నిలబడ్డారు అంటే మాకు తప్పనిసరిగా శత్రువులు దుష్టులు కనుక వీళ్ళందరినీ కూడా నేను సంహరించి తీరవలసినదే అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి విద్వేష భావంతో ఆయన యుద్ధరంగంలో ఉన్నారు దీన్నే కిల్లింగ్ స్పిరిట్ అని అంటారు ఈ కిల్లింగ్ స్పిరిట్ ఇది అత్యవసరము జీవితంలో అని ఆధునిక సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఇది చాలా ముఖ్యం మనం వి హ్యావ్ టు రెసిస్ట్ తప్పనిసరిగా ఎగ్రవాడు చెడ్డవాడనో శత్రువనో నిర్ధారణ అయిపోయిన తర్వాత మనకున్న శక్తియుక్తి అంతా ఉపయోగించి వాడికి విరుద్ధంగా మనం యాక్ట్ చేసి వాడిని దెబ్బతీసి ఓడగొట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మీద విజయాన్ని సాధించి తీరవలసినదే దీన్ని కిల్లింగ్ స్పిరిట్ అంటారు కిల్లింగ్ అంటే యాక్చువల్గా చంపేయడం అని కాదు విజయాన్ని సాధించి తీరాల్సిందే ఈ టెన్నిస్లోనూ వాటిల్లోనూ వాడతారు మన ఇండియన్స్ గేమ్ బాల్ దాకా బాగా ఆడి గేమ్ బాల్లో ఆడిపోతారు అదే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారనుకోండి లాస్ట్ దాకా కూడా నెవర్సే డై స్పిరిట్ తోటి ఆడుతారు అదే మన వాళ్ళు రెండు వికెట్లు పడిపోయిన వెంటనే ఇంకా వరుసపెట్టి ప్రొసెషన్ కట్టేసే చక్క వస్తారు అని ఇలాగంటే రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో అలా జరిగి ఉండకపోవచ్చు బట్ ఈ రకమైన విమర్శ భారతీయుల మీద ఉంది వీళ్ళు నెగ్గినప్పుడు నెగ్గుతారు కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్ అదే కిల్లింగ్ స్పిరిట్ నెవర్ సే డై యాటిట్యూడ్ వీళ్ళలో లేదు అది పాకిస్తాన్ వాళ్ళలో ఉంది అని అంటారా అంటారా జనం అంటారు కదా సో అది ఒక లోటు అది ఎంతయూ ఎంతయో నిందించదగిన విషయము అని ఒక ఒపీనియన్ కానీ పెద్దలు దాన్ని ఒప్పుకోరు పెద్దలు ఏమంటారంటే మహాత్ములు ఏమంటారంటే ఆ కిల్లింగ్ స్పిరిట్ అనవసరం అంటారు కిల్లింగ్ అన్నది ఏమైనా సరే అగరవాడి మీద నేను విజయం సాధించే తీరాలి అనేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో అంబిషస్ యాటిట్యూడ్ కాంపిటీవ్ యాంబిషస్ హైలీ సెల్ఫ్ సెంట్రెడ్ అప్రోచ్ టువర్డ్స్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అది ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ క్వాలిఫికేషన్ ఎ వర్చ్యూ ఇన్ మోడర్న్ మేనేజ్మెంట్ పార్ట్ ల్యాన్స్ అండ్ ఆల్ దాట్ అది వర్చ్యూగా ఇక్కడ కన్సిడర్ చేయరు కాబట్టి యుద్ధం చేస్తాము కర్తవ్యం కాబట్టి యుద్ధం చేస్తాము యుద్ధం యొక్క ఫలము గొప్పది కాబట్టి యుద్ధం చేయడం కాదు యుద్ధం వల్ల లభించే ఫలము రాజ్యాధికారము దానివల్ల ఎంతో సుఖాలని భోగాల్ని మనం కాబట్టి ఆ ఫలం గొప్పది ఫలము చాలా కోరదగ్గది How to reach the goal um, battleism means so goal goal is virtuous therefore means becomes virtuous goal determines the virtue of the means an approach it that is not acceptable in gita goal batti lakshyanu batti miro prasthutham cheyalasina tondate kartavyam yokka kichaddalni ennado nirnayinchukuntu so the end will never justify the means idi mana philosophy సో దిస్ ఈజ్ వన్ థింగ్ సెకండ్లీ ఎదుటివాడు మనకి శత్రువుగా నిలబడి ఉన్నా వానిపై మనము శత్రుభావాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు నాట్ నెసరీ ఒకప్పుడు మన పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ అని రూలింగ్ పార్టీ చేసిన పనిని అపోజిషన్ వాళ్ళు విమర్శించేవారు అపోజిషన్స్ వాళ్ళు వాళ్ళు విమర్శించడం కోసమే ఉన్నారు వాళ్ళకి ఇంకంతకంటే వేరే పనేం లేదంటూ రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళని నిందించేవారు పరస్పరం ఆరోపణలు నిందలు ఉండేవి అయినా కూడా చాలా మర్యాద పూర్వకంగా ఉండేది ఆ మర్యా ఆ లక్ష్మణ రేఖను దాటకుండగా మర్యాద ఒక హద్దు మేరకుండగా విమర్శ సో హద్దు మీరితే చాలా తప్పుగా భావన చేసేవారు కాబట్టి వాడు ది సోకాల్డ్ అపోజిషన్ పార్టీ మెంబర్ అంటే అర్థమేంటి అపోజిషన్ అంటే వ్యతిరేకము విరోధి పార్టీ కదా విరోధి పార్టీ అని పేరు పెట్టినా కూడా వాస్తవంగా విరోధము లేదు యాక్చువల్ విరోధమేమీ లేదు మనందరం కూడా ఒకే దేశం యొక్క ఒకే సమాజం యొక్క క్షేమం కోసం పనిచేస్తున్నాం మన ఒపీనియన్స్ భిన్నంగా ఉండొచ్చు మన అంత మాత్రం చేత మనకి వాస్తవంగా మనం శత్రువులము కాదు సో వీ ఎగ్రీ టు డిస్అగ్రి అని ఆ రకంగా శత్రుభావము ద్వేషము లేకుండగా ఎదరవాళ్ళని విమర్శించటం ఎదరువాళ్ళు చెప్పిన దాన్ని ఖండించటము జరిగేది అలా ఉండేది పార్లమెంటరీ డిబేట్ అలా ఉండేది కానీ మరి ఈనాడు చూడండి ఈనాడు అపోజిషన్ పార్టీ వాడు అంటే ఛాన్స్ దొరికితే వాడిని మద్దతు కూడా చేసేయటానికి అభ్యంతరం ఏం ఏదో ఇంకా పోలీసు లీగల్ వ్యవస్థ ఉందని భయపడి అగారు కానీ ఛాన్స్ దొరికితే మద్దతులు కూడా చేసేస్తారు సో అపోజిషన్ వాడిని చంపేసినా పర్వాలేదు మనం ఏమైనా సరే నెగ్గేయాల్సిందే అనేటువంటి అ తీవ్రమైన విద్వేష భావంతో రంగంలోకి దిగడం అన్నది అది అది ఒక వర్చుగా కన్సిడర్ చేయబడుతోంది ఆధునిక సమాజంలో గీతలో దాన్ని వర్చువల్గా కన్సిడర్ చేయడం ఇన్ఫ్యాక్ట్ గీతలో డ్యూటీ కాన్షియస్నెస్కి అంబిషన్ కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు అంబిషన్ అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్ కాంపిటేటివ్నెస్ విన్నింగ్ ఎగ్నెస్ది సోకాల్డ్ ఎనిమి ఇవన్నీ వర్చ్యూస్ కింద కన్సిడర్ చేయరు జస్ట్ ఇట్ కమిట్మెంట్ టు డ్యూటీ ఈవెన్ ది సోకాల్డ్ ఎనిమీ ఈస్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ యాక్సెప్టింగ్ యాక్సెప్టింగ్ ది రిజల్ట్ విత్ మెగ్నానిమిటీ ఇవన్నీ వర్చ్యూస్గా కన్సిడర్ చేయబడతాయి అసలు ఇక్కడ పారాడైమ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది సో మనం చూ విస్తారంగా చూస్తాము సో ఈ పాయింట్ దగ్గర అర్జునుడు చాలా తీవ్రమైనటువంటి ద్వేషము శత్రుభావము కలిగి ఉన్నవాడు అని మనకి నిర్ధారణ అయిపోతుంది ఆ శ్లోకాన్ని బట్టి అంచేతనే శ్రీకృష్ణుడు భవిష్యత్తులో అర్జునుడు నేను సన్యాసం తీసుకుంటానంటే సన్యాసానికి కంగారులేదయా కొంతకాలం ఇంకా కర్మయోగం చెయ్యి సన్యాసానికి కంగారులేదు ఇప్పుడు సన్యా ఇప్పుడు ఇప్పుడు సన్యాసం అయిన తర్వాత కూడా తిరుగుతూ ఉంటాడు ఇంకా అందుకంటే ఎవరు సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఎవరూ తిరుగుతూ ఉంటాడు అంతే ఆ ద్వేషభావంతో ఉంటాడు ఆ సన్యాసం తీసుకోవాలనే ఐడియా వచ్చేసిన వెంటనే మనస్సు పవిత్రమైపోయి ద్వేషాలన్నీ పోయి అయిపోతుందా ఏమి అలాగేమీ అవ్వదు దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సన్యాసం తీసుకోక ముందు ప్రాసెస్ చేస్తే మంచిది తీసుకున్న తర్వాత కూడా ప్రాసెస్ చేయొచ్చు ఆ మాత్రం వివేకం ఉంటాయి తీసుకోకముందు ప్రాసెస్ చేయక తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయకపోతే మనిషి హీ రిమైన్స్ ఏ బండిల్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ కాబట్టి సన్యాసం తీసుకోవడానికి కంగారు లేదు అర్జునుడికి అర్హత లేదు ప్రస్తుతంలో ఆ మాట శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఆ సత్యాన్ని మనం ఈ శ్లోకాల్లో గమనించవచ్చు అసలు దుర్యోధనుడి పక్షాన్ని నిలబడ్డవాడెవడో నేను చూస్తాను అంటున్నాడు అంటే దుర్యోధనుడి పక్షాన్ని నిలబడితే వాడింక దుష్టుడే వాడు వాడు అయోగ్యుడు అధర్మాత్ అధర్మానికి కొమ్ము కాసిన వాడు కాబట్టి వాడు తల తీసేయటమే తర్వా ఇంకా ఇంకా ఇంకేమీ ఆలస్యం లేదు అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అది సరికాదు భీష్మాదులందరూ కూడా దుర్యోధనుడి పక్షాన నిలబడ్డారు అంటే దుర్యోధనుడు ఏదో అద్భుతమైన ధర్మ ధర్మాత్ముడనే ఉద్దేశంతో నిలబడలేదు ఈ సందర్భంలో ఈ పక్షాన నిలబడి యుద్ధం చేయటం మన కర్తవ్యం నిలబడ్డారు వాడు భీష్ముడు అలాంటి వాడే కర్ణుడంటే తీవ్రమైన విద్వేషంతో పగ తీర్చుకోవడం కోసం నిలబడ్డాడు దుర్యోధనుడి పక్షాన భీష్ముడు అలాంటివాడు కాదు భూరిశ్రవసుడు అలాంటివాడు కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు శల్యుడు అలాంటి వాడు కాదు వాళ్ళేదో ఒక కర్తవ్యంగా పరిగణన చేసి యుద్ధానికి యుద్ధం చేయటం మన డ్యూటీ అనుకుని వచ్చారు తప్పిస్తే అంతటి విద్వేషభావంతో వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి దుర్యోధనుడి పక్షాన ఉన్నవాళ్ళందరూ తప్పనిసరిగా దుష్టులు అనేటువంటి దృష్టికోణము తగ్గ తగ్గదది సో ఈ విధంగా అర్జునుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి సో ది పాయింట్ ఈజ్ అర్జునుని యొక్క మనస్థితి సర్వసంగ పరిత్యాగానికి అనుకూలమైనది కాదు అని మనకి ఆ డైలాగ్ ఉంటే అర్థమవుతుంది సో యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతేత్ర సమాగతా ధాతరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ తర్వాత శ్లోకం సంజయ ఉ గుడాకేశే భారత సేనయోభయో మధ్యే స్థాపోత్తమం అర్జునునికి గుడాకేశ అని పేరుండ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గుడాకా అంటే నిద్ర ఈశ అంటే జయించినవాడు నిద్రను జయించినవాడు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ లక్క ఇల్లు తగలబెడతారు దుర్యోధనాథులు లక్క ఇంట్లో పాండవులను పెట్టి దానికి నిప్పు పెడతారు వీళ్ళేమో సురంగం ఒకటి తవ్వుకుని పెట్టు పెట్టుకుంటారు ఆ లక్క ఇల్లును తగలపెట్టినప్పుడు ఆ సురంగంగా ఉండగా పారికొత్తారు ఆ సురంగం వేళ్ళని ఒక అడవిలోకి తీసుకెళ్తున్నారు ఆ అడవి మార్గం ఉండగా కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు ఆ తర్వాత ఒక నదిని దాటుతారు అక్కడ విదురుడు వీళ్ళ కోసమని ఆయన మహామంత్రి గనుక వీళ్ళ కోసం ఒక బోటు ఒక బోట్ మ్యాన్ను వీళ్ళని కూడా ఆయన అరేంజ్ చేసి పెడతాడు ఆ దారి రూట్ రూట్ టూ అన్నా కూడా ఫిక్స్ చేస్తాడు ఆయన సో ఆ బోట్ మ్యాన్ను దగ్గరికి వెళ్ళి ఆ బోట్లో ప్రయాణం చేసి అవతలకి వెళ్ళి మళ్ళీ నదిని దాటి మళ్ళీ అడవిలో ప్రయాణం చేసి అలా కొన్ని రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అడవుల్లో ప్రయాణం చేసి ఆ తర్వాత వాళ్ళు గ్రామానికి ఏకశిలా నగరము ఎక్కడికో చేరు అక్కడ కొంతకాలం మకాన్ చేస్తారు సో ఈ అడవిలో ప్రయాణం చేసినప్పుడు వీళ్ళకి రక్షణ ఎవరంటే భీముడు అర్జునుడు సో భీముడు ఎవడైనా శత్రువు వచ్చినట్లయితే వా సంహరించడానికి సిద్ధంగా భీముడు ఉంటాడు కానీ మెలుకుగా ఉండి కాపలా కాయడం అనే డ్యూటీ అర్జునుడిది కాబట్టి ఎవడైనా రాక్షసుడు ఎవడైనా వస్తే భీముడు నిద్రలేస్తాడు కానీ మెలుకుగా ఉండడం మాత్రం అర్జునుడి యొక్క డ్యూటీ నిద్రపోకుండా మెలుకుగా ఉండడం సో కొంతమంది నిద్ర ఆపుకోలేక ఆ నిద్ర ఆపుకోలేదు అందరికంటే ముందు వీళ్ళే నిద్రపోతారు సో అలా కాకుండా ఇతను మెనుకుగా ఉండి ఎంతో శ్రద్ధగా వాళ్ళని కాపల కాస్తూ ఉండి వాడు ధనుర్బాణాలు పట్టుకుంటాడు నిద్రని జయించాడు ఆ ఆ కారణంగా అది గుర్తించి ఇట్ వాస్ రికగ్నైజ్డ్ అమాంగ్ దెమ్సెల్ఫ్స్ సో అది సార్థక నామధేయమైపోయింది దానికి గుడాకేశ అర్జునుడు అప్పుడప్పుడు అర్జునుడిని శ్రీకృష్ణుడు గీతలో అప్పుడప్పుడు గుడాకేశాన్ని సంబోధిస్తారు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశస్థిత సరే ఒక కఠినమైన సమయంలో నిద్రని జయించావు చాలా మంచిదే ఫిజికల్ ఫిజికల్ది స్ట్రెంగ్త్ స్టామినాని ప్రూవ్ చేసావు కానీ అజ్ఞానము అనే కూడా నువ్వు జయించాల్సి ఉంటుంది గుడాకా అంటే నిద్ర అంటే అజ్ఞానం కూడా ఒక నిద్రే సో నిద్రలో ఏమీ తెలియదు కదా మనం జాగ్రత్త అవస్థలో ఉన్న ఆత్మస్వరూపము ఏమీ తెలియకుండగా ఈగోయే అహంకారము అనే ఉపాధియే ఆత్మానుకుని భ్రమబడి బతికేస్తూ ఉంటే అది కూడా ఒక రకమైన నిద్రయే అజ్ఞాన నిద్రది ఈ అజ్ఞాన నిద్రలో మనిషి నిద్రిస్తూ ఉంటాడు తెలివిగా ఉన్నాను అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటాడు సో మూడు మూడు నిద్ర నిద్రావస్థలు అన్నారు ఏమిటా మూడు నిద్రావస్థలు నిద్రపోవడం ఓ తెలివిగా ఉండడం ఓ నిద్రావస్థ కలగండడం ఇంకో నిద్రావస్థ మూడు నిద్రలే అదేవి మూడు నిద్రలు ఎలా అవుతాయి ఏదో ఒకటే నిద్ర కదా అంటే వీడు తెలివిగా ఉన్నప్పుడు మాత్రం ఏమి జ్ఞానము అజ్ఞానంలోనే ఉన్నాడు కదా తెలివిగా ఉన్నప్పుడు అజ్ఞానమే కలగండు అజ్ఞానమే నిద్రపోతున్నప్పుడు అజ్ఞానమే ఈ అజ్ఞానం పాయింట్ సమానంగా ఉంది కనుక మూడు కూడా నిద్రావస్థలే అని వర్ణించారు కాబట్టి సో అజ్ఞాన నిద్రని నీవు జయించాల్సి మా అని సూచించటం కోసం గుడాకేశ సంబోధిస్తూ ఉంటాడు సో ఆ పదము చాలా ఇంట్రెస్టింగ్ పదం ఈయన గుడాకేశుడైతే ఆయన హృషికేశుడు హృషిక ఈష ఇంద్రియములకు ప్రభువు ఈ విషయం ఇంతకుముందు మనం అనుకున్నాం సో సకల ప్రాణులలో ఇంద్రియ వ్యాపారములన్నిటికీ కూడా మూలల్లో ఉండేటువంటి ఏ శక్తి ఆ శక్తి ఈశ్వరుని యొక్క శక్తియే కాబట్టి హృషికేశుడు సో గుడాకేశుడు ఋషికేశుడితోటి ఈ విధంగా పలికినాడు హే భారత భారత అంటే ధృతరాష్ట్ర మహారాజా అని అర్థం అక్కడ ధృతరాష్ట్ర అందరూ భారతులే భరతవంశీయులు సో సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడేప్పుడు భారత అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేప్పుడు భారత అని సంబోధిస్తాడు మద్రా స్పర్శాస్త కౌంటే శీతోష్ణ సుఖ దుఃఖదాహ అగమాపాయనోనిచ్చాస్తాం స్థితి క్షస్వ భారత అని భారత అని సంబోధన సో భరతవంశీయుడవైన ఓ అర్జున ఇక్కడ భరతవంశీయుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా అనర్థం సో హే భారత ఏం ఉక్త ఈ విధముగా చెప్పబడినవాడు ఎవరు హృషికేశ్రీకృష్ణుడు ఎవరి చేత గుడాకేశేనా గుడాకేశుని చేత అర్జున్ని చేత ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇది దీని ప్రాధాన్యం ఏంటంటే ఇరవై నాలుగో శ్లోకం ఈ శ్లోకంలో ఆజ్ఞాపాలక భగవాన్ అనే ఒక విలక్షణమైన ఈశ్వరుని రూపాన్ని మనకు కవి చూపిస్తాడు సాధారణంగా లోకంలో ఈశ్వరుడు అంటే ఎటువంటి భావన ఉంటుందంటే సర్వశక్తిమంతుడు సర్వజ్ఞానము సర్వులను శాసించువాడు నియామకుడు శాసిస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఈశ్వరుణ్ణి మనం భావన చేస్తాం సరే ప్రపంచంలో ఉండే మతాలన్నింటిలో కూడా అలాగే భావన చేస్తాం ఈశ్వరుడు అంటే హెవెన్లో ఉంటాడు జడ్జిమెంట్ డే అని ఉంటుంది జడ్జిమెంట్ డే అంటే హీ విల్ జడ్జ్ జడ్జి చేస్తాడు జడ్జి చేసి ఆ జడ్జిమెంట్లో ఫెయిల్ అయ్యారనుకోండి నరకానికి పంపించేస్తున్నాడు పాస్ అయ్యారనుకోండి స్వర్గానికి పంపిస్తుంది ఎలా జడ్జి చేస్తాడు అనే దాని మీద ఈ ఈజిప్షియన్ కల్చర్లో ఫెరోస్ కల్చర్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఇస్తే ఆ జడ్జి ఎలా చేస్తాడంటే దేవుడు మరణించిన తర్వాత వీడిని జడ్జి చేస్తాడు వీడు వెళ్తాడు అక్కడికి మరణించి వెళ్తాడు మళ్ళీ అక్కడ కూడా మనిషి బొమ్మాది ఉంటుంది అంటే సూక్ష్మ శరీరం కూడా ఇదే ఆ కారణంలో ఉంటుందని మనం అనుకోవాలి సో వెళ్ళిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే వీడి జీవుడు వస్తాడు కదా జీవుడు రాగానే ఆయన దగ్గర ఒక కాంటా ఒకటి ఉంటుంది అంటే బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది తక్కిద సో ఈ జీవుడు వస్తాడు కదా జీవుడు రాగానే ఆ జీవుడు హార్ట్ తీసుకుంటాడు హృదయాన్ని తీసుకుంటాడు తీసుకుని ఈ తక్కిడలో ఒకవైపు ఈ హార్ట్ పెడతాడు ఈ పెడతాడు రెండో వైపు ఫెదర్ ఫెదర్ పెడతాడు అంటే ఈక పక్షి ఈక రెండో వైపు పెడతాడు పెట్టినప్పుడు హార్ట్ కనుక పక్షి ఈక బరువుతో సమానంగాని లేక తక్కువ అయితే అంటే పక్షి ఇక వైపు ఉన్నటువంటి ఆ ప్లేట్ కిందకు దిగిపోతుంది హార్ట్ వైపు వచ్చేస్తుంది అంటే హార్ట్ ఈజ్ వెరీ లైట్ ఇది యాజ్ లైట్ యాజ్ ఎ ఫ్యాదర్ వాటిని స్వర్గానికి పొమ్మించేస్తుంది ఒకవేళ హార్ట్ బరువుగా ఉండి పక్షి తేలికగా ఉంటే నరకానికి బొమ్మ ఇది స్కి మీరు ఈ ఫనోస్ యొక్క హైడోగ్లైఫిక్స్ అని ఆ వాల్స్ మీద వాళ్ళ కల్చర్లో అలా ఉంది చూడండి అదేవుళ్ళ పేర్లు ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉండొచ్చు దాంట్లో కొంత కైండ్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సమ్ కథలు కథ అది ఉండొచ్చు బట్ స్పిరిట్ ఎంత బాగుందో చూడం ఎవడి హృదయము పక్షి ఈ తేలికగా నుండును కాబట్టి బరువైన హృదయం ఉంటే ఫెయిల్ అయిపోతాడు అక్కడ ఆ జడ్జిమెంట్ డేలో ఫెయిల్ అయిపోయి నరకానికి వెళ్ళిపోతాడు తేలిక హృదయము తేలికగా ఉండడం అంటే అర్థం ఏంటి కోపాలు తాపాలు తక్కువగా ఉండటం భయాలు కోరికలు తక్కువగా ఉండటం అంతే బరువు ఇవే బరువు కాబట్టి కోపతాపాలు భయాలు కామనాలు ఇవి తక్కువగా సో ఉన్నట్లయితే ఎంత తేలికగా ఉంటారో సో ఎంత తేలికైపోతుందో చూడండి హృదయం ఇప్పుడు సపోజ్ కాఫీ కావాలని అడిగారు అనుకోండి కావాలంటే ఎస్ అనండి అక్కడ లేదంటే నో అనండి ఓవర్ అలా కాదు ఏడి కాఫీ కావాలా అని అలా అడిగేస్తున్నారు ఏమిటి అవి అడిగి పద్ధతిదేనా మర్యాద ఏమైనా ఉందా లేదా కొంచెం మర్యాదగా అడగక్కర్లేదా అని ఇలా మొదలెట్టారనుకోండి అదే బరువు కోపతాపాలు హృదయం బరువు అలాగే ఉంటుంది సో టేక్ థింగ్స్ ఈజీ బ్లెస్ అదర్ దిట్ ఆర్ మన యొక్క స్టాండర్డ్కి ఫిట్ అయిన వాడు అవ్వచ్చు కాకపోవచ్చు మనం స్టాండర్డ్ ఒకటి ఉంటుంది ఒక ఎటికెట్ ఎటికెట్ అంటారు ప్రవర్తనానీయమావళి ఒకటి ఉంటుంది మనం ఇలా ప్రవర్తించాలి ఎదరవాడు మన విషయంలో అని అనుకుంటాం కానీ అందరూ అలాగే ప్రవర్తించరు సో వాడు ఎలా ప్రవర్తించినా మన వైపు నుంచి ఓన్లీ బ్లెస్సింగ్ నో ప్రాబ్లం సో ఆ విధంగా బ్లెస్ చేసుకుంటూ పోవటం కోపతాపాలు పెట్టుకోకపోవటం ద్వేషం పెట్టుకోకపోవటం అదొక పద్ధతి రెండు భవిష్యత్తు గురించి భయపడకపోవటం భవిష్యత్తు గురించి భయపడుతున్నాడు అర్థం వాడికి ఈశ్వరునియందు భక్తి లేదని అర్థం భక్తుని వాడు ఎలా భయపడుతుండీ శరణాగతి యొక్క లక్షణం ఒక్క శాతం కూడా తెలిస్తే వాడికి భవిష్యత్తు గురించి భయం ఉండకూడదు భవిష్యత్తు గురించి భయపడుతున్నాడంటే భవిష్యత్తును మేనిపులేట్ చేస్తున్నాడంటే వాడు శరణాగతి అనే తత్వానికి విరుద్ధంగా పోతున్నాడు అని అర్థం అందు గురించే నేను ఊరికే జాతకాల వెంట పడకండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే మీరు జాతకం చూపిస్తున్నారంటే అర్థం ఏంటి తప్పేం కాదు ఒక శాస్త్రము భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆకాంక్షలు తప్పలేదు శాస్త్రం కూడా గొప్పదే కావచ్చు బట్ మీరు భవిష్యత్తు గురించి తెలుసుకుని ఏం చేస్తారు దానికి ఏదో విరుగుడు చూడాలని చూస్తారు అంటే మీరు వర్తమాన కాలాన్ని మ్యానుపులేట్ చేస్తూ ఉంటారు ఎలాగూ చేస్తూనే ఉంటారు భవిష్యత్తును కూడా ఇప్పటి నుంచి మ్యానుపులేట్ చేసేద్దామని అభిప్రాయం రైలు రిజర్వేషన్ చేసుకున్నట్టుగానే టూ థౌజండ్ ఫోర్లో ప్రయాణానికి ముందు రిజర్వేషన్ చేసుకుంటాం సో దట్ జర్నీ విల్ బీఈ ఈజీ అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్లో అనారోగ్యం ఏదైనా వస్తుందని తెలిస్తే దానికి ముందే మందు విరుగుడు వేసేసుకుంటాం ధననా ధన నష్టం వస్తుంది టూ థౌజండ్ ఫోర్లో అని మనకు తెలిసిందనుకోండి దానికి ముందే విరుగుడు వేసేసి కూర్చుంటాం ఆ విధంగా టూ థౌజండ్ ఫోర్లో అనారోగ్యం చేయకూడదు ధన నష్టం కలగకూడదు కుటుంబంలో కలహాలు ఉండకూడదు ఈ విధమైన ఏదైనా వస్తాయి అంటే అవి రావడానికి ఫలానా మూడు నాలుగు గ్రహాలు ఆ గ్రహాలకేదో ఇప్పుడే మందు విరుగుడు ఉంది అంటే అది చేసేసుకుని వీఆర్ రెడీ టు ఫేస్ టూ థౌజండ్ ఫోర్ అంతటి ఇన్సెక్యూరిటీ అది పద్ధతి కాదు రాని ఏ రాని కుటుంబంలో కలహం వస్తుందో రాని వచ్చినప్పుడు పెద్ద మనసుతో మనం దాన్ని పరిష్కరించుకుందాం లేదా అనారోగ్యం వస్తే రాని వచ్చినప్పుడు అది కూడా ఒక పరీక్ష ఆ పరీక్షకి మనం నిలబడదాం సో ఈ విధంగా ఈశ్వరుడు ఎందు ఒక భక్తిని కలిగి భవిష్యత్తుని మనోబలంతో ఎదుర్కొనేందుకు మనం తయారీ చేసుకోవాలి మనస్సుని తయారు చేసుకోవాలి కానీ ముందే భవిష్యత్తులోకి తొంగి చూసి తొంగి చూసి తొంగి చూడడం లాగే కుదరదు తొంగి చూసే ప్రయత్నం చేసి ఏదో ఏదో ఒక బేసిస్ మీద ఆ భవిష్యత్తుని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం వచ్చేస్తున్నాడంటే వాడు ఆ అహంకారము అహంప్రత్యయం ఉన్నదే దట్ మ్యానిపులేటివ్ సెల్ఫ్ that the self uh, that becomes stronger and stronger adi manushyokka inner growth ki adi aa anta antaramaina vikasane ki adi paddhati kadu kanuka anyway so what i was trying to say ah uh, this is said na yoru ikkada ee shlokalo ajnya palaka bhagavan adi judgement day gurinchi cheptunna సో ప్రతి వాళ్ళు కూడా ప్రతి కల్చర్లోను ఈశ్వరుడు గురించి ఎలాంటి భావన ఉంటుంది ఈశ్వరుడు మనల్ని జడ్జి చేయటానికి వెయిట్ చేస్తున్నాడు అక్కడ హీఈస్ గోయింగ్ టు జడ్జెస్ ఆయన సర్వశక్తిమంతుడు సర్వ జ్ఞా సర్వజ్ఞుడు అండ్ హీస్ హీ ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ వెదర్ టు గ్రాంట్ హెవెన్ ఆర్ హెల్ టు మీ అండ్ హీఈస్ గోయింగ్ టు జడ్జ్ ఈ విధంగా మనం ఈశ్వరుణ్ణి భావన చేస్తాం కానీ ఎక్కడైనా మీకు ఈశ్వరుడు మీ చెప్పు చేతలలో నడిచే ఆజ్ఞాపాలకుడు మీరు ఆజ్ఞ వేస్తారు ఈశ్వరుడు పాలిస్తాడు అటువంటి ఈశ్వర రూపం మీకు ఎక్కడైనా దర్శనం ఇస్తుందా ఏ ఏ సాహిత్యంలోనైనా ఏ సందర్భంలోనైనా మీకు అలాగంటే ఈశ్వరుడు ఎక్కడైనా కనపడతాడా కనపడు ఇది ఎలాగంటే దేశాన్ని పాలించే మహారాజు మారువేషంలో మీ దగ్గర నౌకరుగా చేరాడు అనుకోండి మీరు ఆజ్ఞలు జారీ చేసేస్తూ ఉంటారు ఆయన చేసే ఆయన ఆజ్ఞలన్నింటినీ పాలించేస్తూ ఉంటాడు ఆజ్ఞాపాలక అప్పుడు అది చాలా విడ్డూరమైన పరిస్థితి కదా అలాగంటే భగవాను యొక్క రూపము మీకు ఎక్కడా కానరాదు ఇక్కడ ఒక్కచోటే కనపడుతుంది గీతలో ప్రథమాధ్యాయంలో అది ఒక విశిష్టత ఆ విశిష్టత అది శ్రీకృష్ణావతారంలోనే కనపడుతుంది ఆ దాని మహిమేమిటంటే ఇక్కడ భక్తుని యొక్క ఆజ్ఞను పాలించేటువంటి భగవానుడు మనకు దర్శనమిస్తాడు భక్తుడు ఒకప్పుడు అజ్ఞానం చేత కొంచెం పొగడుమూతనంగా ఆజ్ఞని జారీ చేసే లెవెల్లో మాట్లాడినా భగవానుడు ప్రొటెస్ట్ చేయడం ఎవట అర్జునుడితో శ్రీకృష్ణుడు అనొచ్చు ఏమో ఎలా మాట్లాడుతావు నేనేదో మర్యాద కోసం ప్రథానం నడుపుతానంటే ఇంకా ఇంకా నిజంగానే నువ్వు ఆర్డర్లు వేసేయటం నేను చేసేయటం అనేనా అలా కొంతమంది అలా కూడా ఉంటాను ఒక ఆయన మీకు పెళ్లి జరిగిన నాలుగు రోజులు మీకు కిచెన్కి కావాల్సిన వ్యవస్థ నేను చేసి పెడతాను అని ఆఫర్ చేశారు ఒక పెద్ద మనసు తరహాగా సరే ఈ యజమాని అయ్యా నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఇరవై కేజీలు వంకాయలు కావాలి మీరు వెంటనే అరేంజ్ చేయండి అంటే నేను తీసుకొస్తానండి ఏదో సామం చెప్పినట్టు నాతో చెప్పేస్తే మీ పని అయిపోయిందా ఏమే తీసుకొస్తాను పైసలు ఇవ్వండి మనుషులు ఇవ్వండి ఎక్కడ ఉన్నాయో చెప్పండి చూస్తాను అని ఇలా మాట్లాడితే అంటే పని చెప్పారనే కోపం మరి పని చెప్పారనే కోపం ఉన్నవాడు ముందు ఎందులో ఆఫర్ చేయాలి ఆఫర్ చేయకూడదు సో ఆఫర్ చేసి ఒక నమ్మకాన్ని కలిగించి ఎంతటి కఠినమైన పనైనా ఈయన చేసి పెడతాడు అని నమ్మకాన్ని కలిగించి తీరా సమయం వచ్చేప్పటికీ అరే నేనెందుకు పెద్దవాడిని అయ్యండి నేను ఇలాంటి చిన్న చిన్న పనులు నేనెందుకు చేస్తాను అనే అహంకారానికి పోతే అది అది పెద్ద అది పెద్ద మనస్సు అనిపించుకోదు శ్రీకృష్ణుడు అలాంటివాడు కాదు సో మీరు ఒక సంభాషణని ఊహ చేయవచ్చు ఎలాగంటే ఏమాయా శ్రీకృష్ణ నువ్వు నిజంగా నాకు రథానికి చోదకుడిగా అంటే డ్రైవర్ చోదకుడు అంటే డ్రైవర్ శోధకుడిగా వస్తానని అన్నావు సరే వచ్చి కూర్చున్నావు డ్రైవర్ స్థానంలో కూర్చున్నావు ఇదంతా ఊరికే దిఖాబట్ట అంటే ఊరికే భేషజం కోసం అలా చూపించడం కోసం వచ్చేలా కూర్చున్నావా లేకపోతే డూ యూ రియలీ మీన్ ఇట్ అంటే హే అర్జున ఐ రియలీ మీన్ ఇట్ ఓకే ఇఫ్ యు మీన్ ఇట్ దెన్ సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాప్య నా రథాన్ని తీసుకెళ్ళి ఆ రెండు సేనలకి మధ్యలో వ్యాంటేజ్ పాయింట్ అంట ఎక్కడి నుంచి అయితే నేను రెండు వైపులకి కూడా చక్కగా చూసి ఆయా ఆయా సేనా నాయకుల యొక్క ముఖాలను గుర్తుపెట్టి నేను అంచనా వేసుకోగలుగుతాను అటువంటి ఒక అప్రాపరియేట్ పాయింట్ ఒక దానికి తీసుకెళ్ళి నా రథాన్ని ఆపు అని ఆజ్ఞ జారీ చేశాడు యాజ్ ఇఫ్ హీజ్ టెస్టింగ్ ఈ ఆజ్ఞని పాలిస్తే భవిష్యత్తులో ఇంకా అనేక ఆజ్ఞలను జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది సోదకుడుగా ఈ నేటి పెట్టవచ్చు లేకపోతే పోలండి మీరు ఏదో మొహమాటానికి అన్నారు చాలండి నడిపారు చాలు సంతోషం అని మేము ఆ స్కంధావారంలో ఆ శిబిరంలో కూర్చోబెట్టి ఇంకొక చోదకుడిని నిజంగా ఆజ్ఞని చెప్తే పాలించే చోదకుండా ఒక రెగ్యులర్ చోద కూడా ఎవడో ఉంటాడు కదా వాడు పెట్టుకుంటే సరిపడదు ఈ భేషజం మనకెందుకు అని సెటిల్ చేసేసుకోవచ్చు సో ఈజ్ దట్ ది వే ఆర్ ఈజ్ ది లాట్ గోయింగ్ టు ఒబే ది ఆర్డర్స్ మెటిక్యులస్లీ దట్ ఈస్ ది పాయింట్ ది ఆన్సర్ ఈస్ పరమేశ్వరుడు ఇక్కడ అది శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఆజ్ఞాపాలక రూపాన్ని ఒక అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి సింబాలిజం ఏమిటంటే భగవంతుడు భక్తుని యొక్క ఆజ్ఞను కూడా పాలించడానికి సంసిద్ధంగా ఉంటాడు గీతలో కొన్ని సందర్భాల్లో ఆ రకమైనటువంటి ప్రసంగాన్ని శ్రీకృష్ణుడు చేస్తాడు ఒక చోట ఏమంటాడంటే అహంభజామి అంటాడు భక్తుడు నన్ను భజిస్తే భక్తుడు అంటే ఎవరు భగవంతుడిని భజించేవాడు భక్తుడు కదా భక్తుడు నన్ను భజిస్తే నేను భక్తుణ్ణి భజిస్తాను అని అంటాడు అని ఆ వాక్యం నాకు గుర్తు రావట్లేదు అక్కడ శ్రీకృష్ణుడు నేను భక్తి చేస్తాను భజిస్తాను అంటే భక్తి చేస్తాను అని అర్థం భజ ధాతువు భక్తి భక్తుడు ఈశ్వరుడు విషయంలో చేసేటువంటి క్రియకి భజనము పేరు సరిగ్గా అటువంటి భక్తుని విషయంలో ఈశ్వరుడు చేస్తాడు అటువంటి వాక్యం ఒకటి మన గీతలో వస్తుంది నేను మీకు పాయింట్అవుట్ చేస్తాను సో భజామ్యహం అని అహం భజామి ఏ యథా మాం ప్రపంచంతే తాంస్తథైవ భజామ్యహం అది అది దట్ ఈస్ ది వెర్స్ ఈజ్ రైట్ సో ఎవళ్ళు నన్ను ఏ విధంగా భజన చేస్తారో ప్రపద్యంతే అంటే ప్రపత్తి చేయుట అంటే కూడా భక్తి చేయుట అనర్థం ఎవరు ఏ విధంగా నన్ను భక్తి నా విషయంలో భక్తి చేస్తారో వాళ్ళ విషయంలో నేను తిరిగి నేను భక్తి చేస్తాను చాలా విలక్షణమైన భగవంతుడు ఆయన ఏమంటున్నాడు అలా నాకు భక్తి చేస్తే నా విషయంలో మీరు భక్తి చేస్తే నేను మీ కోరికలను తీరుస్తాను మీకు హెవెల్లో సీట్ ఇస్తాను మీకు అనేక సిద్ధులను అనుగ్రహిస్తాను అలా మాట్లాడటం లేదు ఆయన నువ్వు నా విషయంలో భక్తి చేస్తే నాకు నీకు సేవ చేస్తే నేను నీకు సేవ చేస్తాను ఎంత గ్లోరియస్ లాంగ్వేజ్ చూడండి అలా ఉండాలి ఎప్పుడూ కూడా అహంకారంగా ఉండకూడదు భగవాను యొక్క వచనంలో ఎక్కడ మీకు అహంకారం కానరాదు శ్రీకృష్ణుడు హీఈ్ ది కింగ్ మేకర్ హీ కుడ్ బికమ్ ఏ కింగ్ ఇఫ్ యూ విష్ ఎందుకంటే ఆనాడు ద లా సిస్టమ్ ఏమిటంటే శత్రు శత్రు శత్రురాజుని కనుక ఎవరు సంహరిస్తే వాళ్ళకి ఆ రాజ్యం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించగానే లంకాధిపత్యం అంతా కూడా శ్రీరాముడి చేతిలోకి వస్తుంది అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేయమని అర్జును లక్ష్మణుడికి ఆదేశం ఇస్తాడు అప్పుడు లక్ష్మణుడి వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు సపోజ్ శ్రీరాముడు హీ వాంట్స్ టు రూల్ లంకా హిమ్సెల్ఫ్ హీ కెన్ డూ దాట్ లా పెర్మిట్స్ దట్ వాస్ ది లా అతను లంకా నగరంలో వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటే పట్టాభిషేకం అయిపోతుంది ఎందుకంటే ఐ నెగ్గర్డ్ హీ హీఈస్ ది విన్నర్ లాటరీ నగ్గినట్టే ఇది కూడా సో అదేవిధంగా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే కంసుని యొక్క మథురా సామ్రాజ్యం అంతా కూడా శ్రీకృష్ణుని అధీనంలోకి వస్తుంది వస్తే అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా జైలుకు వెళ్ళి భాగవతంలో వస్తుంది తల్లిదండ్రులని జైలు నుంచి విడిపించి ఉగ్రసేన మహారాజు కూడా జైల్లోనే ఉంటాడు అసలు మహారాజు ఉగ్రసేనుడు ఉగ్రసేనుడు కొడుకు కంసుడు వీడు ఆయన్ని జైల్లో పెట్టి వీడు రాజ్యం పెడుతూ ఉంటాడు సో వీడు ఔరంగజీబులవాడు ఈ కంసుడు అసో అప్పుడు ఉగ్రసేన మహారాజుని విడిపించి ఆయన్ని సకల లాంఛనాలతోటి రాజసభకు తోడుకొని వచ్చి సింహాసనంపై స్వయంగా ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషేకం పట్టాభిషేక్తున్ని చేసి పునః తన దాన్ని తాను గురుకులానికి వెళ్ళిపోతాడు అంతేగానే ఆ సింహాసనం మీద తాను కూర్చోడు కనుక ఆయన కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు ఆయన దర్ ఫోర్ సో కింగ్ మేకర్ హీ హల్ power, పవర్ కానీ ఎప్పుడూ కూడా పవర్ ఉన్నవాళ్లాగా మాట్లాడ్డాడు చాలా వినయంగా మాట్లాడతాడు శ్రీకృష్ణుడి దగ్గర నేర్చుకోదగ్గ లక్షణాలు చాలా ఉన్నాయి గీత ఆయన చెప్పాడంటే ఆయన జీవితానుభవాన్ని గీతగా చెప్పాడు తప్పించి ఒక ఇంటెలెక్చువల్ లెవెల్లో మేనేజ్మెంట్ లెక్చర్ ఇచ్చినట్టుగా చెప్పింది కాదు అది తన జీవితానుభవాన్ని తాను దర్శించిన సత్యాన్ని తాను జీవించిన విధానాన్ని ఒక ఉపదేశం కింద అర్జునునికి బోషించాడు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఇటు అలాగే అర్థం చేసుకోవాలి గీతని శ్రీకృష్ణుడి గీతని ఒక అత్యున్నత స్థానంలో కూర్చున్నటువంటి గురువు శిష్యులకు ఉపదేశం చేసినట్టుగా అలా చెప్పలేదు ఒక మిత్రుడికి చెప్పినట్టు చెప్పలేదు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్పినట్టుగా తన జీవితానుభవాన్ని ఇలా నా అనుభవం ఉందో అని కూడా ఈ అనుభవాన్ని నీకు స్వంతం చేసుకో అన్నట్టుగా చెప్తాడు తుల్య నిందాస్థుతి అంటాడు నిందించినా స్థుతించినా మనము నిబ్బరంగా ఉండాలి అంటాడు ఆయన అలా ఉన్నవాడు ఆయన్ని నిందించినప్పుడు కూడా చిరునవ్వు చెరగ చెరగకుండా అలా కూర్చుంటాడు చిరునవ్వు చెరగకుండా అలా కూర్చుంటాడు సో అది అది సా ఆయన అనుభవ ఆయన వ్యక్తిగతంగా అనుభవించిన వాల్యూస్ ఎక్స్పీరియన్స్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బోధిస్తుందో అంతేగాని ఒక థియరిటికల్గా బోధించడు చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్ గీత యొక్క రహస్యం అదే కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఆజ్ఞాపాలక భగవాన్ అని అంటారు భక్తుని యొక్క ఆజ్ఞను పాలించే భగవంతుడు మనకు దర్శనమిస్తాడు తర్వాత ఇంకొకటి ఏమంటే గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు పన్నెండో అధ్యాయంలో యో మే భక్త సమయప్రియ అంటాడు భక్త లక్షణాలు చెప్తావు యహ మే ఎవడైతే నాకు భక్తుడో భక్తుడంటే అర్థం ఏంటి భక్తుడంటే అర్థమేటి సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తికి డెఫినేషన్ అది ఈశ్వరుని ఎందు సర్వమును అతిశయించిన ప్రేమ ఏది అనురాగము లేక ప్రేమ ఏది దానికి భక్తి అని పేరు మీరు కుటుంబంలో వ్యక్తులకి ఎడలా ఇతర వ్యక్తుల మీరు ప్రేమ కలిగి ఉంటే దాన్ని భక్తి అనరు అదే ప్రేమని మీరు ఈశ్వరుని వైపు మరలిస్తే దానికి భక్తి అని సో ఈశ్వరుని ఎందుండే ప్రేమకి భక్తి అని సో యోమే భక్త అంటే ఎవడు నా భక్తుడు అంటే ఎవడు నాయందు ప్రేమ గలవాడు సమే ప్రియ వాడికి నాకు వాడియందు నాకు ప్రేమ గలదు వెరీ క్లీన్ సో ఈశ్వరుని ఎడల మీరు అనురాగాన్ని కలిగి ఉంటే ఈశ్వరుడు మీ ఎడల అనురాగమును కలిగి ఉండును ఇట్స్ ఎ టూ వే టూ వే పార్ట్ మీరు లౌకిక పదార్థముల ఏడల అనురాగం కలిగి ఉన్నారనుకోండి దట్ ఈజ్ ఎ వన్ వే ట్రాఫిక్ ఇప్పుడో సోఫా ఉంటుంది ఇంట్లో ఈ సోఫా అంటే నాకు చాలా ప్రీతి అని మీరు అన్నారనుకోండి సోఫా తిరిగి మిమ్మల్ని ప్రేమించలేదు మీరు సోఫాని ప్రేమించడంతో సరిపడుతుంది కానీ తిరిగి మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడం అనేటువంటిది దానికి చేత కదా అది జడ పదార్థం అది అది వన్ వే ట్రాఫిక్ ఇంకా కుటుంబ సభ్యుణ్ణి ఇంకొక వ్యక్తిని మీరు కుటుంబ సభ్యుడు కానీ వాటెవర్ ఇంకొక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని మీరు చెప్పినట్లయితే ఫైర్ అయినా అతడు తిరిగి మిమ్మల్ని ప్రేమించవచ్చు ప్రేమించకపోవచ్చు ఇటుకుండి బి వన్ వే ట్రాఫిక్ ఆరు ఇటుకుంబీ టూ వే ట్రాఫిక్ ఒకప్పుడు ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది ఈయన ఆవిడ్ని ప్రేమిస్తాడు ఆవిడ ఇంకొకడిని ప్రేమిస్తుంది ఆయన ఇంకొక ఆవిడని ఇదంతా ట్రయాంగిల్ క్వాడ్రయాంగిల్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి దేర్ ఈజ్ నో రూల్ దట్ యూ హ్యావ్ టు లవ్ బ్యాక్ అంచేతనే కేవలము సంసారంలో మీరు ఇతర వ్యక్తుల యొక్క ప్రేమ మీద ఆధారపడి ఏ పని చేయకూడదు అంచేతనే మన పెద్దలు ఏమని చెప్పారంటే ధర్మబద్ధంగా వివాహం చేసుకోమని చెప్పారు కానీ ప్రేమబద్ధంగా వివాహం చేసుకోమని చెప్పలేదు బద్ద అంటే బైండింగ్ వాట్ ఈస్ ది బాండేజ్ వివాహము అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించటానికి నిర్ణయం చేసుకుంటారు ఒక బాండేజ్ ఇట్ ఈస్ సో ఈ బాండేజీకి మూలంలో ఏమున్నది ప్రేమ ఉద్దు ధర్మము ఎస్ ఎందుకంటే ఈ ప్రేమ అన్నది ఇట్ సచ్ ఎ ఫిలిమ్సీ థింగ్ ఇట్ ప్రేమ అన్నది మీరు దానికి మీరు పెద్ద పీట వేసినట్లయితే దానికి తోడుగా ధర్మము ఇప్పుడు రెండింటికి కలిపి తాడు కట్టారనుకోండి రెండు పేటలు వేసి తాడు కట్టేస్తే ఓ పేట తెగిపోయినా రెండో పేట నిలబెడుతుంది కొద్దిగట్ మై పాయింట్ మీరు ఒకే పేట తాడు కట్టారనుకోండి తెగిపోతే ఇంక తెగిపోవడం ఏమైపోతుంది ఈ ప్రేమ అలాంటిది ప్రేమ అలాంటిది ప్రేమ మంచిదే ప్రేమ వివాహమైనా కూడా ధర్మబద్ధంగా చేసుకోవాలి సో దాట్ ఆ ప్రేమ అనేటువంటి తాడు బంధానికి తోడుగా ధర్మము అనే బంధం కూడా కలుస్తుంది వీఆర్ కమిటెడ్ టు లివ్ టుగెదర్ ఫర్ ది లైఫ్ నాట్ ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ మ్యూచువల్ లవ్ బట్ ఆల్సో బై వర్చ్యూ ఆఫ్ రైటియస్నెస్ ఇప్పుడు ఈ మ్యూచువల్ లవ్ అన్నది అది ఇన్సిడెంటల్ అనుకోండి అంటే కొన్ని పరిస్థితుల వల్ల నిర్మాణం అయింది ఆ పరిస్థితులు అలా ఉండవు పరిస్థితులు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి ఆ పరిస్థితులు మారిపోయినప్పుడు మామూగారు బాగా డబ్బున్నవాడు అనుకోండి ప్రేమ ఆ అంశం కూడా తోడ్పడింది అనుకోండి మామగారి బిజినెస్లో ఏదో దెబ్బతిని ఆయన దెబ్బంతా పోయిందనుకోండి ఇప్పుడు ప్రేమ తగ్గిపోతుంది అలాగా కాబట్టి కానీ ధర్మం ఏం చేస్తుంది ఇట్ టేక్స్ ఓవర్ కాబట్టి కేవలము మ్యూచువల్ లవ్ బిట్వీన్ ఇండివిజువల్స్ మీద బేస్ అయ్యి మీరు యూ కెనాట్ రియల్లీ ప్లాన్ ఫర్ ది హోల్ లైఫ్ చాలా రిస్కీ బిజినెస్ అవి అంచేతనే ప్రేమకి తోడుగా ధర్మము ఉండాలి ముందు ప్రేమ పెట్టాలా ధర్మం పెట్టాలా అని అడిగితే నన్ను అడిగితే ముందు ధర్మము తర్వాత ప్రేమ అని చెప్తాను ఎందుకంటే ఈ ప్రేమ చాలా ఫ్లిమ్జీ థింగ్ ఇటీస్ చాలా ఫ్లిమ్జీ చాలా వీక్ బాండ్ ఇటీస్ ఎందుకంటే ఇట్ ఈస్ హైలీ కాంటెక్స్ట్ బేస్డ్ హైలీ ఇన్సిడెంటల్ ఆ పరిస్థితుల ప్రభావం చాలా ఎక్కువ బలంగా ఉంటుంది ప్రేమ